ఈ ప్రపంచమంతా భ్రాంతి రూపము కదా అది భ్రాంతి రూపమైనటువంటి సంసారము ఎన్ని ప్రకారములుగా ఉంది అని జిజ్ఞాస కలుగుతుంది దానికి సమాధానం చెప్తూ శ్రీ పండిత్ పీతాంబర్ వారు ఐదు ప్రకారాలుగా ఉంటుంది అని చెప్తుంది భేద భ్రాంతి ఒకటి కర్తృత్వ భోక్తృత్వ భ్రాంతి ఇది రెండవది సంఘ భ్రాంతి మూడవది వికార భ్రాంతి బ్రహ్మ భిన్న జగత్ సత్యత్వ భ్రాంతి ఇది ఐదవది ఇప్పుడు దర్పణం నందు ముఖంకు ప్రతిబింబం భాషలను దర్పణాన్ని అంటే ఆ దాన్ని పెట్టుకున్నప్పుడు మన ముఖం దాని ప్రతిబింబిస్తుంది అప్పుడు ఆ ప్రతిబింబము దర్పణం నందు వాస్తవంగా ఉందా అంటే లేదు మరే మనగా దర్పణమును విషయం చేయుట కొరకు బయటకు వచ్చిన నేత్ర వృత్తి దర్పణమును స్పర్శం చేసి ప్రత్యాగామి అంటే పరావృతం అయ్యి రిఫ్లెక్ట్ అంటారు కదా మన నేత్ర అద్దం దగ్గరికి వెళ్ళి అద్దంను స్పృశించి ఆ అద్దం వెనుక ప్రతిబంధకం ఒకటి ఉంది కదా రంగు పూస్తారు కదా అద్దం వెనుక మన నేత్ర ఆ అద్దం నుండి బయటకు వెళ్ళడానికి ప్రతిబంధకము అది నిరోధించింది కాబట్టి ఆ ప్రతిబంధకము ఉన్నందువలన నేత్రవృత్తి బయటకు వెళ్ళలేక అది పర్యావృతమయ్యి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి మళ్ళా ఆ నేత్రవృత్తి మన ముఖాన్నే చూస్తుంది ఈ రీతిగా బింబమైన ముఖముతో ప్రతిబింబము అభిన్నమొకట వలన వాస్తవంగా ప్రతిబింబము బింబము రెండు వేరుగా లేవు ఎందుకు మన ముఖాన్ని మనమే చూసుకుంటున్నాం అన్నప్పుడు ప్రతిబింబం ఎక్కడుంది కాని ఆ అర్థంలో ఉన్నట్టు వలే కనపడుతుందే అది భ్రాంతి ప్రతిబింబం అనేది వాస్తవంగా లేదు మన ముఖాన్నే మనం చూస్తున్నాము అర్థం అనేటువంటి ద్వారా అర్థంలో ఉన్నట్టు ఏదైతే కనపడుతుందో అది భ్రాంతి దర్పణస్తత్వము అంటే దర్పణంలో ఉన్నట్టు కనపడుట మరియు మనము అటు చూస్తే అది మనకు అభిముఖంగా ఎదురుగా ఉన్నట్టు వలె మరియు మనము కుడి చేయిలా పడితే అది ఎడుమచేయి లేపుతుంది అంటే విపరీత ధర్మాలు కూడా అందులో కనపడుతున్నాయి బింబం కంటే విపరీత ధర్మత్వము మరియు అభిముఖత్వము మరియు దర్పణస్తత్వము అనేటువంటి ధర్మాలు మిథ్యా కానీ ప్రతిబింబం మిథ్యా కాదు అది లేనే లేదు ఉన్నది బింబం ఒకటే మరి చూస్తున్నది కూడా బింబమునే కాని అక్కడ ఉన్నట్టు వల్లే భ్రాంతి అవుతుంది ఆ అర్ధమైనటువంటి ఉపాధిని తొలగీస్తే ఇప్పుడు బింబానికి ప్రతిబింబానికి ఏదైతే భేద భ్రాంతి అయిందో ఆ భ్రాంతి తొలగిపోతుంది ఈ రీతిగా బింబమైన ముఖముతో ప్రతిబింబము అభిన్నం వలన ప్రతిబింబం సత్యము ప్రతిబింబం మిథ్యా కాదు ప్రతిబింబం సత్యమే ఎందుకు బింబమునే అక్కడ ఉన్నట్టు చూస్తున్నాము కానీ అది భ్రాంతి అక్కడ ఉన్నట్టు దర్పణంలో ఉన్నట్టు కనపడట బ్రాంతి వాస్తవంగా ప్రతిబింబం సత్యమే ఎందుకు ప్రతిబింబం అంట అనేది ఒకటి ప్రత్యేకంగా లేదు కదా అర్థంలో మనము కాసుకుంటున్నాం అన్నప్పుడు ఇక్కడ రెండవ వస్తువు లేకపోతే ఇక ప్రతిబింబం అది మిత్య ఎట్లవుతుంది అక్కడ ఉన్నట్టు వల్ల కనపడుతుంది అదే చెప్తున్నాడు ఇక్కడ ప్రతిబింబ ధర్మములైన బింబంతో భిన్నత ప్రతిబింబంలో ఏ ధర్మాలు ఉన్నాయో అంటే బింబం కంటే పృతగ్గా అర్ధంలో ఉన్నట్టు వలె విపరీత ధర్మాలు కనపడతాయి మనము ఇప్పుడు చెప్పుకున్న ప్రకారంగా ఎడమ చేయలేపితే కుడి చేయలేపుతుంది కుడి చేయలేపితే ఎడమ చేయలేపుతుంది ఈ విధంగా విపరీత ధర్మాలు కనపడుతున్నాయి మరి దర్పణ స్థితి అంటే దర్పణంలో ఉన్నట్టు వలె ఈ మూడును ఈ ధర్మాలు ఉన్నాయో తత్ ప్రతీతియును వాటి యొక్క ప్రతీతి రూపము అట్లు ఈ దృష్టాంతం అయిపోయింది శుద్ధ బ్రహ్మ రూప బింబంనకు అజ్ఞాన రూప దర్పణం నందు జీవరూప ప్రతిబింబం బాషిల్లుతున్నది శుద్ధ బ్రహ్మము బింబస్థానీయంగా తెలుసుకోవాలి అజ్ఞానము దర్పణ స్థానంలో ఉంది ఉపాధి రూపంలో ఆ అజ్ఞాన రూప దర్పణం నందు శుద్ధ బ్రహ్మం యొక్క ప్రతిబింబము జీవరూపంలో భాషిస్తుంది అయితే ఈ ప్రతిబింబ రూప జీవత్వం ఏదైతే ఉన్నదో ఇది వాస్తవం కాదు ఆ ప్రతిబింబము బ్రహ్మ రూపమైన బింబంతో సదా అభిన్నముగా ఉన్నది ఈ ప్రతిబింబ రూప జీవుడు శుద్ధ బ్రహ్మ అయినటువంటి బింబం కంటే భిన్నుడు కానే కాదు సదా అభిన్నుడే ఉన్నాడు సదా అభిన్నుడు ఉన్నాడు కాబట్టి తత్వం సది మహావాక్యాలను విచారం చేస్తే సంభవిస్తుంది ఒకవేళ వాస్తవమైనటువంటి భేదం అంటే అభేదం ఎలా సంభవిస్తుంది అశ్వము గోవు రెండు భిన్న భిన్నంగా ఉన్నాయి ఆ రెండు ఒకటి అవుతాయా చెప్పండి ఎప్పుడైనా అత్యంత భిన్నములు అత్యంత భిన్నములైన పదార్థాలు అవి కూడా ఒకటి కావడానికి వీలులేదు అట్లా ఒకవేళ బ్రహ్మమునకు జీవునికి అత్యంత భేదము సత్యమైనటువంటి భేదముంది అని అంటే తత్వసాద మహావాక్యాలు గాని ఇంకా ఏ శాస్త్రాలు గాని ఏమీ ఉపకరించవు అందుకు సత్యభేదం అని చెప్పినాం కదా కానీ సత్యభేదం లేదు తత్వమ్మసాది మహావాక్యాలు అని ఏం చెప్తున్నాయి జీవో బ్రహ్మ జీవుడు బ్రహ్మమే బ్రహ్మం కంటే భిన్నుడు కాదు అని చెప్తున్నాయి ఈ విధంగా తత్వశి మహావాక్యాన్ని విచారణ చేస్తే మనకు జీవ బ్రహ్మ యొక్క అభేదము జ్ఞానం కలుగుతుంది ఈ ఇంత కనుక అజ్ఞానకృతమైనటువంటి భేదభ్రాంతి ఉండదు అది నివృత్తి అవుతుంది అందుకని సదా అభేదమై ఉన్నందువల్లనే భ్రాంతికతమైనటువంటి భేదం ఉన్నది కాబట్టి అది జ్ఞానం చేత నివృత్తి మళ్ళీ యథాస్థితిని పొందుతాడు అర్థం ఉన్నంత వరకు ప్రతిబింబం ప్రతీతి అవుతుంది అర్థం తీసేస్తే మన ముఖమే మిగిలిపోతుంది బింబమే మిగులుతుంది అట్లా అజ్ఞానం అనేటువంటి ఈ దర్పణ స్థానియమైనటువంటి ఉపాధి అందు శుద్ధ బ్రహ్మం యొక్క ప్రతిబింబము జీవరూపంలో గోచరిస్తుంది కానీ అజ్ఞానాన్ని నష్టం చేసినట్లయితే ఉపాధి లేకపోతే ఇక ప్రతిబింబత్వమే లేదు జీవత్వమే లేదు వాస్తవంగా ప్రతిబింబము ప్రతిబింబం అంటే ఇప్పుడు ఈడ చెప్తున్నాడు మనకు అర్థము మన ముఖము అని దృష్టాంతమిచ్చి చెప్పాడు కానీ ప్రతిబింబం అంటే అట్లా అనుకోకండి అంతఃకరణము లేదా అవిద్యయందు చైతన్యం యొక్క ప్రతిబింబం కూడా అట్లే పడుతుందేమో మన ముఖం దృష్టాంతం తిరగడానికి దృష్టాంతం ఇచ్చి చెప్పడం జరుగుతుంది అంతేకాని అట్ల కాదు ప్రతిబింబం అంటే అర్థములో పడ్డట్టు కాదు అక్కడ చైతన్యం ప్రతిబింబం అజ్ఞానంలో అంతఃకరణంలో అట్లా పడడంలే ఏమిటి అని అంటే అజ్ఞానితే చేతనమే జో జీవభావికి ప్రతీతి సూయి అజ్ఞానమే చేతనక ప్రతిబింబకయే హై అజ్ఞానం చేత చైతన్యం నందు ఏదైతే జీవభావము కలిగిందో అంటే నేను జీవుణ్ణి అనేటువంటి భావన కలిగిందో అదే అజ్ఞానం నందు చైతన్యం ఒక ప్రతిబింబము అంతే ఏం లేదు జీవభావం అంటేనే ప్రతిబింబము అని తెలుసుకోవాలి ప్రతిబింబం అంటే అర్థంలో ప్రతిబింబంలాగా కాదు జీవభావం ఏ విధంగా కుంతి పుత్రుడైనటువంటి కర్ణునికి నేను రాధాపుత్రుణ్ణి సూతపుత్రుణ్ణి అనేటువంటి భావన కలిగింది కానీ ఆ సూతపుత్రుణ్ణి అనేటువంటి భావన కలిగినప్పుడు కూడా అతడు కుంతిపుత్రుడే మరి కాలంతరం లోపల సత్యం తెలిసిన తర్వాత నేను కుంతిపుత్రుని జ్ఞానం కలిగిన తర్వాత ఇప్పుడు ఏమైంది నేను సూతపుత్రుణ్ణి అనేటువంటి భావన పొగింది అంతే కర్ణుల్లో ఏదన్నా మార్పు వచ్చిందా నేను సూతపుత్రుణ్ణి అనుకునేటప్పుడు కర్ణుడే ఉన్నాడు నేను కుంతిపుత్రుణ్ణి అనుకునేటప్పుడు కూడా కర్ణుడే ఉన్నాడు ఆయన స్వరూపంలో ఏం మార్పు రాలే భావన మారింది అంతే అట్లే చైతన్యం నాకు నేను జీవుణ్ణి అనేటువంటి భావన కలిగింది ఇదే అజ్ఞానం నందు చైతన్యం ప్రతిబింబము అని మనం చెప్పుకోవడానికి విషయం తెలియాలని దృష్టాంతమిచ్చి చెప్పుకుంటున్నాం కానీ వాస్తవంగా ప్రతిబింబం అంటే ఏదో కాదు జీవభావమే ఆ జీవభావాన్ని తొలగించుకుంటే అయిపోతుంది ఆ కర్ణుడు నేను రాధాపుత్రుణ్ణి కాదు కుంతి పుత్రుణ్ణి అని ఎప్పుడైతే నిశ్చయం చేసుకున్నాడో నేను రాధాపుత్రుని కాదు సూతపుత్రుణ్ణి కాదని భ్రాంతి పోయింది అంతే భావన మారింది అట్లే జీవులు కూడా నేను జీవుణ్ణి నేను అల్పయజ్ఞుణ్ణి నేను అల్పశక్తిమంతుణ్ణి అనేటువంటి ఏదైతే భావన ఉన్నదో ఆ భావన మార్చుకోవాలంతే అప్పుడు బ్రహ్మమే అవుతాడు అంతే ఇంకేముంది స్వరూపం చేత బ్రహ్మమే ఉన్నాడు కానీ నేను జీవుని భావన చేసుకున్నాడు ఆ భావన త్వరగా మళ్ళీ బ్రహ్మమే అయి ఉన్నాడు అంతే బ్రహ్మవేద బ్రహ్మైవో భవతి బ్రహ్మని తెలుసుకుంటే బ్రహ్మమే అయిపోతాడు ఘటాన్ని తెలుసుకుంటే ఘటము గాడు కాని బ్రహ్మను తెలుసుకుంటే బ్రహ్మమే అవుతాడు ఎందుకు వాని స్వరూపం బ్రహ్మమే కాబట్టి ప్రతిబింబము మిథ్యా కాదు ఒకవేళ మిథ్య అయిన సత్యమైన బ్రహ్మంతో అభేదం ఎట్లా అందువల్ల జీవుడు స్వరూపం చేత బ్రహ్మమే కానీ జీవు నేను భ్రాంతి అయింది మహావాక్యాలను గురుముఖ ద్వారా శ్రవణ మననా ధ్యాసాలు చేసినప్పుడు విచారణ చేసినప్పుడు విచార జాయితీ జ్ఞానం జ్ఞానాదేవత కైవల్యం దానికే మోక్షం అన్నారు జీవుడు బ్రహ్మరూపుడుగా తెలుసుకొనిటే మోక్షం మళ్ళీ ఏం లేదు అక్కడ ఇంక ఏం సాధన చేసేది అవసరం లేదు తెలుసుకుంటే అయిపోతుంది నేను బ్రహ్మమునే ఉంటని ఇప్పుడు కూడా బ్రహ్మనే ఉన్నాను అని ఇట్లా నిశ్చయం చేసుకుంటే ఓడిసిపోయా ఇంక దానికి ఇక తంటాలు పడి ఇంకా పన్నెండు సాధనాలు చేసేది అవసరం బాబా అందుకని జ్ఞానం నందు కర్తృత్వం లేదు అక్కడ కర్తవ్యం లేదు కానీ ఏదైనా కర్మ చేయాలంటే అక్కడ కర్తవ్యం ఉంటుంది ఇప్పుడు స్వర్గం పోవాలనుకుంటే వాడు తంటాలు పడాలి కుండాన్ని రచన చేయాలి వృత్తికలను పిలిపించాలి ద్రవ్యాలు తీసుకురావాలి సమిధలు తీసుకురావాలి మరి అతడు వివాహితుడై ఉండాలి నియమం కృష్ణ కేసీ జాతపుత్రు అని ఈ విధంగా చెప్పింది వెంట్రుకలు తెల్లబడద్దు నల్లగా ఉండాలి మరి పుత్రుడు జన్మించిన ఉండాలి అంటే స్పెండ్ చేసుకొని ఉండాలనే అర్థత సిద్ధమైంది కదా ఒక రోజా రెండు రోజుల అది దీర్ఘమైనటువంటి యాగమా లేదా యజ్ఞమా ఎన్ని రోజు చేయాలో నియమించిన ప్రకారంగా అన్ని రోజులు చేయాలి కాబట్టి ఇవన్నీ నియమాలు అక్కడ కండలకు ముక్కులకు పొగలు పొగలు పోతూ ఉంటాయి ఒకవైపు చిమిడి గారుతూ ఉంటుంది చెమటలు గారుతూ ఉంటాయి నానా తంటాలు పడవలసి అంత బానుగడి ఉన్నది అక్కడ అంత కర్తవ్యం ఉంది కానీ జ్ఞానంలో ఏం లేదు తెలుసుకుంటే ఓడిచిపోతుంది బస్ అంత ఎమ్మట కర్తవ్యం ఏం లేదు ఇక నేను బ్రహ్మాండం తెలుసుకుంటే ఊడిచేం చేసేది లేదు అది అనుభవానికి రావడానికి ఇంకా వేరే ప్రయత్నం కావాలా తను బ్రహ్మాన్ని తెలుసుకుంటే ఓడిసిపోయింది కదా ఎందుకని జ్ఞానం అంత సులభమైనటువంటి మార్గం మరొకటి లేదు కాబట్టి జీవ భావాన్ని మార్చుకోవాలి అంతే ఏం లేదు ఇక్కడ అట్లు శుద్ధ బ్రహ్మ రూప బింబమునకు అజ్ఞాన రూప దర్పమందు జీవరూప ప్రతిబింబం బాధ్యనది ఆ ప్రతిబింబము బ్రహ్మ రూపమైన బింబముతో సదా అభిన్నముగా ఉన్నది ఆ ప్రతిబింబరూప జీవుడు బ్రహ్మముతో సదా అభిన్నుడే ఉన్నాడు కాలే అపి బంధ అభావ నేను బద్ధుణ్ణి జీవుణ్ణి నా అజ్ఞానిని నేను జన్మించేవాణ్ణి మరణించేవాణ్ణి అని అనుకున్నప్పుడు కూడా ఏ ధర్మాలు లేవు వాడు శుద్ధమైన బ్రహ్మమే ఉన్నాడు అయినను బ్రహ్మముతో భేదము జీవత్వము మొదలైన ధర్మములు తద్జ్ఞానమును బ్రాంతి రూపం సదా భిన్నుడే ఉన్నప్పటికీ కూడా నేను జీవుని అనుకోవడము మరియు నేను బ్రహ్మతో భిన్నుడను అని అనుకోవడము మరి ఇంకా కర్తృత్వ భక్తృత్వాది ధర్మాలు సుఖ దుఃఖ రాగ ద్వేష ఇంకేవేవి ధర్మాలు జన్మ మరణాలు ఆకలి దప్పులు ఇవన్నీ కూడా ఆరోపితములు వాటి జీవత్వ భ్రాంతి మరి ఆ జీవత్వము తది జ్ఞానము నేను జీవుని జ్ఞానము ఇవన్నీ కూడా భ్రాంతి రూపములే ఈ రీతిగా బింబ ప్రతిబింబ దృష్టాంతంచే భేదభ్రాంతికి నివృత్తి అవుతున్నది బింబ ప్రతిబింబ దృష్టాంతం చేత భేదభ్రాంతి నివృత్తి అవుతుంది ఇప్పుడు చెప్పుకున్నాం కదా బింబం అనేది ఆ బింబము యొక్క ఆభాష అర్థంలో ఏదైతే కనపడుతుందో ప్రతిబింబము అది కూడా వాస్తవమే ఎందుకంటే నేత్ర వృత్తి అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చి మన ముఖాన్ని చూస్తున్నప్పుడు ప్రతిబింబం అనేది ఎవరు ముఖమే కదా తానే కదా అందుకని ప్రతిబింబం సత్యమే ఉంది కానీ ప్రతిబింబత్వ ధర్మాల మిథ్యా అని ఈ విధంగా తెలుసుకొని ఉపాధిని ఉపాధి అందు బింబం కంటే ఎప్పుడైతే ధర్మాలు కనపడుతున్నాయో వాటిని త్యాగం చేస్తే బింబం ఒకటి అవశిష్టమై ఉంటుంది ఆ విధంగా జీవభావము మరి జీవత్వ ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ చక్కగా విచారం చేసి బాధ చేసినట్లయితే తాను బ్రహ్మమే అయి ఉన్నాడు పూర్వము బ్రహ్మమే ఇప్పుడు కూడా బ్రహ్మమే అని ఈ విధంగా బిమ్మ దృష్టాంతం చేత భేదభ్రాంతిని నివృత్తి చేయడానికి వస్తుంది భేదభ్రాంతిలో పునః ఐదు ప్రకారాలు జీవేశ్వర భేదము జీవుల యొక్క పరస్పర భేదము జీవ జడ భేదము మరియు జడ జడ భేదము జడ ఈశ భేదము అని ఐదు ప్రకారాలు నేను అల్పజ్ఞుడను అల్పశక్తి మంతుడను సంసారిని దుఃఖిని జన్మ వరణవాన్ని అనేటువంటి భ్రాంతి జీవునిలో ఉంది మరి ఆ జీవునికే నాకంటే ఈశ్వరుడు భిన్నంగా ఉన్నాడు ఆయన సర్వజ్ఞుడు సర్వశక్తి మంతుడు జగత్కర్త మాయాధీశుడు వ్యాపకుడు అని ఈ విధంగా జీవునికి ఈశ్వరునికి భేదముంది అనేటువంటి భ్రాంతి జీవునికి ఉంది కాబట్టి జీవేశ్వర భేదం ఏదైతే ఉందో ఇది కల్పితము అని చెప్తుంది జీవేశ్వర భేదము ఇది పక్షము దాని ఎందుకు కల్పితత్వము సాధ్యము అవిద్య మాయా రూప ఉపాధి కృతం ఉన్నందువలన చెప్పాడు జీవుని యొక్క ఉపాధి అవిద్య ఈశ్వరుని యొక్క ఉపాధి మాయా ఈ జీవేశ్వర భేదం కూడా ఉపాధి కృత భేదమే కాని స్వరూపం చేత భేదము కాదు ఏ విధంగా ఘటాకాశము మఠాకాశము అని చెప్పినప్పుడు ఘటము అనేటువంటి చేత ఘటాకాశం అనబడుతుంది మఠము చేత మఠాకాశం కానీ ఈ మఠము ఘటము రెండింటినీ కనుక ఉపాధులను తొలగీస్తే ఆకాశము ఒక్కటి అందులో భేదం లేదు స్వరూపం చేత ఆకాశంలో భేదం లేదు కానీ ఘట మఠ అనేటువంటి ఉపాధుల చేత ఇది ఘటాకాశము ఇది మఠాకాశము అది మహాకాశము అని ఈ విధంగా భేద వ్యవహారం జరుగుతుంది ఈ భేద వ్యవహారము ఔపాధికమే కాని స్వరూపం చేత కాదు అట్లే చైతన్యం ఏదైతే శుద్ధమైనటువంటి వ్యాపకమైనటువంటి పరబ్రహ్మ చైతన్యం అది స్వరూపం చేత ఒకటే ఉంది దానిలో భేదం లేదు కానీ జీవులకు భేదభ్రాంతి కలిగింది జీవుడు వేరు ఈశ్వరుడు ఎందువల్ల అంటే అవిద్య మాయా అనేటువంటి ఉపాధుల యోగం చేత భేదభ్రాంతి జీవేశ్వర భేదభ్రాంతి కలిగింది ఇది ఔపాధికం ఉన్నందున వాస్తవం కాదు కల్పితము ఏ విధంగా అంటే ఘటాకాశం ఆట ఆకాశముల వలే అని అనుమాన ప్రయోగం చేత జీవేశ్వర భేదాన్ని నిరాకరణ చేయడం ఇక జీవులలో పరస్పర భేదం ఉంది అని కూడా భ్రాంతి ఉంది ఎందుకు నేను వేరు అతడు వేరు యజ్ఞదత్తుడు సోమదత్తుడు విష్ణుదత్తుడు అని ఈ విధంగా అనేకమైనటువంటి జీవ భేదం కనపడుతుంది కదా అతడు అంటే నేను కాదు నేనంటే అతడు కాదు స్త్రీ అంటే పురుషుడు కాదు పురుషుడు అంటే స్త్రీ కాదు పశువులు పక్షులు ఇవన్నీ కూడా జీవులే కదా పరస్పరం భేదం కనపడుతుంది అందువలన జీవులలోనే పరస్పర భేదం యొక్క భ్రాంతి అయ్యింది ఇది కూడా భేదభ్రాంతిలో రెండవది ఇది కూడా కల్పితమే ఎందుకనంటే సాభాస అంతఃకరణ రూప ఉపాధి కృతము ఉన్నందువలన జీవుల యొక్క ఉపాధి ఎవరు అనంటే అంతఃకరణము లేదా అవిద్య అది కూడా సాభాస అంతఃకరణం కేవల అంతఃకరణము కాదు అంతఃకరణం అది పంచభూతాల యొక్క సత్వగుణ కార్యం కాబట్టి దానిలో చేతనమును ప్రతిఫలించుకునేటువంటి స్వభావము సహజంగా ఉంటుంది ఏ విధంగా అర్థం అన్నప్పుడు సహజంగా దాని ఎందు ఎదురుగా ఉన్నటువంటి వస్తువును ప్రతిబింబించుకునేటువంటి స్వభావం వలదై ఉన్నది అట్లే అంతఃకరణం కూడా అది సత్వగుణ కార్యం కాబట్టి దానిలో చేతనాన్ని ప్రతిబింబించుకునేటువంటి స్వభావం సహజంగానే ఉంటుంది కావున అందులో చైతన్యంక ఆభాసం తప్పకుండా ఉంటుంది ఆ ఆభాసయుక్తమైనటువంటి అంతఃకరణమే జీవునికి ఉపాధి అందువల్ల సాభాస అంతఃకరణము అది గుణ భేదం చేత భిన్న భిన్నంగా ఉంది ఇప్పుడు వాస్తవంగా గుణాలు మూడే సత్వగుణము రజోగుణము తమ్మోగుణము మాయలో లేదా అజ్ఞానంలో ఈ మూడు గుణాలు ఉంటాయి అజ్ఞాన కార్యమైనటువంటి సకల దేహాదిక ప్రపంచంలో కూడా ఆ కారణ గుణ కార్యాను వర్తంతి అనేటువంటి నియమానుసారంగా విధంగా తంతువులలో పోగులలో ఏ రంగు ఆ రంగు వస్త్రంలో వస్తుంది ఎందుకు ఆ వస్త్రం తంతువుల చేత తయారైంది కాబట్టి ఆ వస్త్రానికి కారణము తంతువులు కారణంలో ఉన్నటువంటి రంగు అనేటువంటి గుణము కార్యంలో అంటే వస్త్రంలో వచ్చేస్తుంది అట్లే అవిద్యలో ఉన్నటువంటి మూడు గుణాలు దాని కార్యమైనటువంటి దేహాధిక ప్రపంచంలో ఉన్నాయి కానీ ఆ మూడు గుణాలలో కూడా తరతమ భావం చేత కోటాను కోట్ల భేదాలు ఉన్నాయి చూడండి ఈ మనుషులందరూ కూడా ఒకడి స్వభావం వేరుగా ఉంటే మరొక స్వభావం మరొక రకంగా ఉంటుంది ఎందుకు గుణభేదం చేత గుణారతమ్యం చేస్తే కొందరు అంటారు సమాన వ్యసనశీలో సఖ్య సమాన స్వభావము సమాన గుణాలు కలిగినటువంటి వాళ్ళు స్నేహితులుగా ఉంటారు అంటాము ఎంత సన్నిహితమైనటువంటి మిత్రులు కూడా వారిలో కూడా కించిత్ గుణభేదం ఉంటుంది వ్యవహారిక రీతి చేత స్థూల రీతి చేత అనేక గుణాలు సమానంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని గుణాల్లో ఎందుకు కాదు వ్యత్యాసం ఉంటుంది భేదం ఉంటుంది అందుకని ఒక జీవుని యొక్క స్వభావానికి మరొక జీవుని యొక్క స్వభావానికి కుదరనే కుదరు అందువల్ల జీవుల్లో పరస్పర భేదం ఉంది ఎందుకు ఆ సాభాస అంతకరణ రూప ఉపాధి ఉన్నందువలన ఆ ఉపాధులు భిన్న భిన్నంగా ఉన్నాయి కాబట్టి అంతఃకరణం అనేటువంటి ఏ చైతన్య ఒక ఆ కూటస్థ చైతన్యము మరియు దాని యొక్క అధ్యస్థమైనటువంటి అంతఃకరణము ఆ అంతఃకరణము చైతన్యం ఆభాసము ఈ మూడింటికి కలిపి జీవుడు అందులో ఈ అంతఃకరణం అనేటువంటి అనేక రకాలుగా ఉంది కాబట్టి ఆ ఉపాధి యోగం చేత జీవులలో కూడా పరస్పర భేదము కనపడుతుంది అయితే ఈ జీవ పరస్పర భేదం ఉందో ఇది సత్యం భ్రాంతి జీవులకు కలిగింది కానీ ఇది వాస్తవం కాదు ఉపాధి కృతం ఉన్నది అంత క్రమం భిన్న భిన్నంగా ఉంది కాబట్టి జీవుల స్వభావాలు భిన్న భిన్నంగా ఉండడం ద్వారా జీవులు భిన్న భిన్నంగా ఉన్నట్టు వల్ల భ్రాంతి అవుతుంది కానీ స్వరూపం చేత భిన్నంగా లేరు ఆత్మ ఒకటి ఏకో దేవ సర్వభూతేశు సకల భూతాలలో సకల ప్రాణులలో నిగూఢమై ఉన్నటువంటి ఏ చైతన్యం పరమాత్మ ఉన్నదో అది ఒకటి అని మనకు కృతి మాత చెప్తున్నందువలన స్వరూపం చేత భేదం లేదు అంతఃకరణము గుణ భేదం చేత భిన్నంగా ఉండడం ద్వారా జీవులలో భేదం యొక్క ప్రతీతి అవుతుంది కానీ వాస్తవం కాదు అది కల్పితం ఏ విధంగా అంటే నానా ఘటాకాశం భేదం వల్లే అనేక ఘటాకాశాలున్నాయి ఆకాశం యొక్క భేదముందా ఘటాలు అనేటువంటి ఉపాధులు భిన్న భిన్నంగా ఉన్నందువలన ఘట ఆకాశం ఇదొక ఘట ఆకాశం ఇదొక ఘటాకాశం ఇదొక ఆకాశం అనేటువంటి భేద వ్యవహారం కానీ వాస్తవంగా స్వరూపం చేత ఆకాశంలో భేదం లేదు అట్లే చైతన్యంలో వాస్తవంగా స్వరూపం చేత భేదం లేనప్పటికీ అంతఃకరణమైనటువంటి ఉపాధి యోగం చేత భేద ప్రతీతి అవుతుంది ఇది కల్పితం అని అనుమాన ప్రమాణం చేత జీవుల యొక్క పరస్పర భేదమును నిరాకరణ చేయడం అయింది ఏ విధంగా జీవుల యొక్క పరస్పర భేదము కల్పితమున్నది ఇది ప్రతిజ్ఞా వాక్యం హేతు ఏమిటి సాభాస అంతఃకరణ రూప ఉపాధి కృతం ఉన్నందువలన దృష్టాంతం ఏమిటి నానాఘటాకాశాల వలె నానాఘటాకాశాలలో విధంగా భేదం కనపడుతుందో అట్లా వాస్తవం కాదు అని ఈ విధంగా జీవ పరస్పర భేదాన్ని నిరాకరణం చేయడం జరిగింది అట్లే జీవులకు మరియు జడమైనటువంటి ఘట పడాదులకు కూడా భేదముది కదా ఘటమంటే జీవుడు కాదు కదా అందువల్ల జీవ జడముల యొక్క భేదము కల్పితము ఇది ప్రతిజ్ఞ హేతు ఏమిటి సాభాస అంతఃకరణము మరియు నిరాభాస నామరూపమయ ఉపాధి కృతమున్నందువలన జీవుని యొక్క సాభాస అంతఃకరణం ఆభాష సహిత అంతఃకరణం జీవునికి ఉంది అందుకని జీవులలో చైతన్యక ఆభాసం ఉన్నది కాబట్టి అంతఃకరణం చైతన్య లక్షణాలు జీవుల్లో కనపడుతున్నాయి అయితే ఈ ఘటపటాది మొదలైనటువంటి జడ పదార్థాలు ఉన్నాయి కదా అక్కడ కూడా నామరూపమైనటువంటి ఉపాధి ఉన్నది అక్కడ కానీ అది నిరాభాష రూప ఉపాధి దానిలో చైతన్యంక ఆభాష ప్రతిఫలనం కాదు ఏ విధంగా అద్దం నిలబడితే ప్రతిబింబం కనపడుతుంది అదే ఒక గోడ దానికి ఎదురుగా నిలబడ్డామనుకో ఆ గోడ ఎందు లేదా ఒక శిలయందు లేదా ఒక మట్టి పిల్లయందు ముఖం కనపడుతుందా ప్రతిఫలనం అవుతుందా కాదు రెండు మట్టి కార్యమే అయినా కూడా ఒకటి స్వచ్ఛం ఉన్నది ఒకటి అస్వచ్ఛం ఉన్నది కాబట్టి స్వచ్ఛమైనటువంటి అద్దంలో ప్రతిబింబం గోచరిస్తుంది కానీ అస్వచ్ఛమైనటువంటి ఘటము పటము పాషాణము ఇత్యాదుల్లో చైతన్యం యొక్క ప్రతిఫలనము అవిటకు యోగ్యములు లేవు ఆ ఉపాధులు ఎందుకంటే అస్వచ్ఛ ఉపాధులు కాబట్టి నామరూపమైనటువంటి నిరాభాస ఉపాధులు ఘటాదులకు జడ పదార్థాలకు ఉన్నాయి సాభాస అంతఃకరణం జీవులకు ఉన్నది కాబట్టి అంతఃకరణము మరియు నామరూపమైనటువంటి నిరాభాస ఉపాధి ఈ ఉపాధుల యొక్క భేదం వల్ల జీవులకు మరియు జడ పదార్థాలకు భేదము కనపడుతుంది కానీ వాస్తవంగా విచారం చేస్తే చైతన్యము జడ పదార్థాల్లో ఉన్నది చేతన పదార్థాల్లో కూడా ఉన్నది చేతన ప్రాణ ప్రాణులు అయితే చేతన రూపం అయితే ఉన్నాయి మరి ఘటాదుల్లో కూడా చైతన్యం ఉన్నది కానీ అది నిరాభాసనామ రూపమైన ఉపాధి కృతమైన మనకు చేతనం ఉన్నట్టుగా ప్రతీతి కాదు కానీ విచారపరులకైతే అస్థి భాతి ప్రియ రూపం చేత ఘటాదుల్లో కూడా శిలాదుల్లో కూడా జడ పదార్థాల్లో కూడా చైతన్యం ఉంది చైతన్యం లేకుండా ఎక్కడ ఏ పదార్థం కూడా ఉండడానికి ఆస్కారం లేదు ఎందుకు సంపూర్ణ బ్రహ్మాండానికి అంతానికి కూడా చైతన్యమే అధిష్టానం కాబట్టి అధిష్టానము కల్పిత వస్తువుల్లో అంతటా అనుసమై ఉంటుంది కానీ ఘటపటాదుల్లో చైతన్యం ఉన్నట్టుగా మనకు ప్రతీతి కాదు ఉంది అందువల్ల చైతన్యం స్వరూపం చేత భిన్నం కాదు కానీ సాభాస అంతఃకరణ రూప ఉపాధి మరియు నిరాభాసనామ రూపమైనటువంటి ఉపాధుల భేదము చేత జీవ జడ భేదము ప్రతీతి అవుతుంది అట్లే ఈశ్వరునికి మరియు జడమైనటువంటి ప్రపంచానికి భేదముంది అని ఈ విధంగా కూడా భ్రాంతి అవుతుంది ఈశ్వరుడు వేరు ఈశ్వరుని చేత రచితమైనటువంటి ప్రపంచము వేరు జడ ప్రపంచం వేరు అనేటువంటి భ్రాంతి కలుగుతుంది కానీ ఇది కూడా కల్పితమే ఈశ్వర జడ భేదము కల్పితమున్నది ఇది ప్రతిజ్ఞ హేతు ఏమిటి సాభాస మాయా మరియు నామరూపమయ్య నిరాభాస ఉపాధి కృతం ఉన్నందువలన అని హేతు చెప్పాడు ఈశ్వరుని యొక్క సాభాస మాయా అంటే మాయా అన్నప్పుడు తనలో చైతన్యం యొక్క ఉంటుంది అందుకని ఈ మాయ ఆభాస సహితం ఉన్నది అందుకని సహిత మాయ ఈశ్వరునికి ఉపాధి ఇక ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో నామరూపమైనటువంటి ఉపాధులు కలది నిరాభాసమైనటువంటిది అయితే ఉపాధులు భిన్న భిన్నంగా ఉండవచ్చు ఒకటి స్వచ్ఛమైనటువంటి సాభాస ఉంది ఈశ్వరునికి ఉపాధిగా ఇక ప్రపంచం అంతా నామరూపమైనటువంటి ఉపాధి కలది అయినా గాని ఉపాధుల భేదం ఉండడం వలన జడ భేదము ప్రతీతి అవుతుంది కానీ ఈశ్వరునిలో ఏ చైతన్యం ఉన్నదో ఈ ఘటాది జడ పదార్థాల్లో కూడా అదే చైతన్యం ఉన్నది చైతన్యంలో భేదం లేదు ఉపాధి కృత భేదమే గాని వాస్తవంగా భేదం లేదు ఈ నామరూపాలను తొలగించి అటు మాయను కూడా తొలగించినట్లయితే బాధ్యసినట్లయితే చైతన్యమే అవశిష్టమైతుంది అది ఒక్కటే అందులో భేదం లేదు అందువల్ల ఈశ జడ భేదము కూడా కలిపమే ఏ విధంగా అంటే దృష్టాంతం సాక్షి మరియు స్వప్న ప్రపంచం యొక్క భేదము వలే స్వప్న ప్రపంచము కనపడుతుంది దాన్ని ప్రకాశించేవాడు సాక్షి కూడా అక్కడ ఉన్నాడు ఆ సాక్షి మరియు ఆ స్వప్న భేదము ఏ విధంగా కల్పితము ఎందుకంటే సాక్షి ఈ స్వప్న ప్రపంచము నిద్రాదోషం చేత అధ్యస్థమై కనపడుతుంది ఆ అధ్యస్థమైనటువంటి ఆ స్వప్న ప్రపంచము భిన్నంగా ఉందా విచారం చేస్తే లేదు నిద్రా దోషం చేత సాక్షి ఎందు భ్రాంతి చేత కనపడుతుంది ఏది కల్పిత వస్తువు ఉంటుందో అది అధిష్టానం కంటే భిన్నంగా ఉండదు బహ్యంగా కూడా రజ్జు సర్ప దృష్టాంతము మనం చెప్తుంటాం అక్కడ రజ్జు కంటే సర్పం అనేది భిన్నంగా కృతజ్ అస్తిత్వం గలదై ఉందా రజ్జువే మనకు సర్పం వలె భాషమానం అవుతుంది సర్పం అనేది కృతక్ పదార్థం లేదు అట్లే సాక్షియందు ఎందు కనపడేటువంటి స్వప్నక పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఈ స్వప్నిక పదార్థాలన్నీ కూడా సాక్షి ఎందు ఉన్నాయి కాబట్టి అవి సాక్షి రూప అధిష్టానం భిన్నంగా లేవు ఉన్నది ఒకటే సాక్షి అట్లా ఈ ప్రపంచం కూడా అధిష్టానమైనటువంటి ఏ చైతన్యం ఉన్నదో పరబ్రహ్మ చైతన్యము దాని ఎందు కాబట్టి అధ్యక్షమైన ప్రపంచము చైతన్యం భిన్నము కాదు చైతన్యమే వివర్తమై మనకు నామరూప ప్రపంచం వల్ల గోచరిస్తుంది కానీ వాస్తవంగా ఉన్నది చైతన్యమే అట్లా సాక్షి మరి స్వప్న ప్రపంచం నాకు భేదము ఏ విధంగా భ్రాంతి చేత కనపడుతుందో అట్లా ఈ జడ జగత్తుకు మరి ఈశ్వరునికి కూడా భేదము వాస్తవం కాదు ఇది సాభాసమాయ మరి నామరూపమయ ఉపాధి కృతం ఉన్న వలన ఎట్లా అంటే సాక్షి స్వప్న ప్రపంచానికి భేదం విధంగా కల్పితమో అట్లా ఈ ప్రపంచానికి బాహ్య జాగ్రత్త ప్రపంచానికి మరి ఈశ్వరునికి గల భేదం కూడా కలితమే ఇక ఐదవది జడములలో పరస్పర భేదం ఘటము పటము పాషాణము ఈ విధంగా అనేక జడ పదార్థాలు ఉన్నాయి కదా అయితే ఘటం పటము కాదు పటమంటే ఘటము కాదు ఇట్లా పరస్పర భేదం ఇది కూడా సత్యమే భ్రాంతి జీవులకు కలిగింది జడ జడ భేదము సత్యమే అని భ్రాంతి కలిగింది ఇది వాస్తవం కాదు కల్పితం ఎందువల్ల నామరూపమై ఉపాధి కృతం ఉన్నందువలన ఘటము అనేటువంటి పేరు ఆ ఘటం యొక్క ఆకారం ఒక రూపం వస్త్రము ఒక పేరు ఆ వస్త్రాన్ని యొక్క ఆకారం అట్లా శిల అనేది ఒక పేరు శిల యొక్క ఆకారం ఈ నామము రూపము అనేటువంటి నామరూపాలతో భిన్న భిన్నంగా ఉన్నందువలన ఘట భిన్నములు అని తెలుస్తున్నాయి కానీ స్వరూపం చేత ఇవన్నీ కూడా కల్పితములు వాస్తలు కావు ఈ భేదము కల్పితము ఉన్నది ఒకే ఒక చైతన్యము అది నామరూపాల చేత భిన్న భిన్నంగా కనపడుతుంది ఎందుకు ఘటహ అస్థి ఘటహ భాతి ఘటహ ప్రియ అస్థిభాతి ప్రియ రూపం చేత చైతన్యము ఘటం నందు అట్లా వస్త్రము కూడా ఉన్నది ప్రతీతి ప్రియము కూడా ఉన్నది అందులో కూడా అస్థివాతి ప్రియ రూపం చేత చైతన్యం అట్లా ప్రతి పదార్థంలో కూడా చైతన్యం ఏకరీతిగా అన్నిట్లో అనుశృతమై ఉంది కానీ నామరూపాలు భిన్న భిన్నంగా ఉన్నాయి కానీ స్వరూపం చేత ఒక్కటే ఎందుకు చైతన్యం నందు ఇవన్నీ కూడా కల్పితములు కాబట్టి ఈ కల్పితముల యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి కల్పిత వస్తునహ కిమ్ స్వరూపం అని ఒకవేళ అడిగినట్లయితే అధిష్టానమేవ అధిష్టానమే ఆ కల్పిత వస్తువుల యొక్క వాస్తవ స్వరూపం కాబట్టి ఈ ఘటపటాదుల్లో ఏదైతే భేద ప్రతీతవుతుందో ఈ ఘటపటాదులన్నీ కూడా చైతన్యం అధ్యస్తమయ్యి చైతన్య రూపమయ్యే ఉన్నాయి కాబట్టి సర్వం కలివిధం బ్రహ్మ చెప్పిన ప్రకారంగా అంతా బ్రహ్మమే బ్రహ్మం వేరే ఏమీ లేదు సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయమంటూ సదాశివ బ్రహ్మేంద్రజోగి చెప్పిన ప్రకారంగా ఉన్నదంతా బ్రహ్మమై ఉండగా మనకు నామరూపాల్లో గటపటాది ప్రపంచం భిన్న భిన్నంగా గోచరిస్తుంది ఈ భేదము కల్పితము వాస్తాదు అని తెలుసుకోవాలి ఏ విధంగా అంటే ఒకే ఒక రజ్జు అక్కడ పడి ఉన్నది అనుకోండి అక్కడ పది మంది పురుషులు గనక వెళ్ళినప్పుడు పది మందికి ఆ ఒక్కటే రజ్జు పది తీర్ల కనపడుతుంది వాళ్ళ వాళ్ళ సంస్కారాన్ని ఒకనికి పూర్వము సర్పాన్ని చూసినటువంటి సంస్కారం అంటే అయిం సర్ప అనేటువంటి భ్రాంతి కలుగుతుంది ఒకనికి పూలమాల సంస్కారం ఉంది సర్ప సంస్కారం లేదనుకోండి ఆ పూలమాల సంస్కారం చేత వానికి ఇది పూలమాల అని భ్రాంతి అవుతుంది ఒకనికి దండ ఒకనికి భూరేష ఒకనికి జలధార ఈ విధంగా అనేక అనేక రకాలుగా భ్రాంతి అవుతుంది కానీ వాస్తవంగా అక్కడ ఉన్నది ఇవన్నీ ఉన్నాయా పది మందికి పది తేల కనపడుతుంటే పది వస్తువులు ఉన్నాయి అక్కడ ఉన్నది ఒకటే వస్తువు రజ్జువు రజ్జువే సత్యము వీళ్ళు ఎంతమంది ఎన్ని తేలుగా చెప్పినా కానీ ఏది కూడా సత్యం కాదు అంత కల్పితం అయితే ఒక పురుషునికి సర్పభ్రాంతి మరొక పురుషునికి పూలమాల భ్రాంతి అయింది మరొకనికి దండభ్రాంతి అయింది మరొకనికి పూరీష జలధార ఈ ప్రకారంగా అనేక అనేక విధాలుగా పదార్థాలు భ్రాంత పదార్థాలు కల్పిత పదార్థాలు కనపడినప్పటికీ ఆ పదార్థాలయందు భేదం ఉంది అంటే మాల కాదు మాల అంటే దండ కాదు దండ అంటే భోరేస కాదు భూరేస అంటే జలధార కాదు ఆ కల్పిత పదార్థాల్లో భేదం ఉంది కానీ వాస్తవంగా ఉన్నది ఒకటి రజ్జు అట్లే ఈ నామరూపాత్మకమైనటువంటి ఈ జడ జగత్తులో ఈ వస్తువులలో ఏదైతే భేదం కనపడుతుందో గటపటది ప్రపంచంలో ఇది కూడా కల్పిత భేదమే కానీ వాస్తవం కాదు అధిష్టానమైనటువంటి బ్రహ్మమే వాస్తవము ఈ పదార్థాలన్నీ కూడా కల్పితములు కాబట్టి కల్పిత పదార్థాలు ఉన్న భేదం కూడా కల్పితమే ఈ ప్రకారంగా ఐదు ప్రకారాల అనుమానం చేత ఐదు ప్రకారాల ఈ భేద భ్రాంతిని నిరాకరణ చేయడం జరిగింది తర్వాత కర్తృత్వ భోక్తృత్వ భ్రాంతి ఇది ఎట్లా నివృత్తి అవుతుంది అంటే స్ఫటిక ఉన్నందు ఏదైతే ఎరుపు వర్ణము జపా కుసుమం యొక్క వర్ణం కనపడుతుందో రక్త స్ఫటిక అని ఏ విధంగా మనకు భ్రాంతి అవుతుందో అవ అట్లనే ఈ కర్తృత్వ భక్తత్వ భ్రాంతి అయింది ఆ స్ఫటిక దృష్టాంతాన్ని గనక మనం విచారం ఈ కర్తృత్వ భక్తత్వ భ్రాంతి అవుతుంది అని చెప్తున్నాడు జపా కుసుమ సమీపమున ఉండినప్పుడు కుసుమ గత ఆ రక్తవర్ణము స్ఫటికముందు కుసుమ సంయోగం వచ్చే భాషలను జపా కుసుమము అంటే దాసాని పుష్పం అనుకోండి గులాబీ పుష్పం అనుకోండి ఏదో ఎరుపు వర్ణం కలిగినటువంటి ఒక పుష్పము లేదా ఎరుపు వర్ణం కలిగినటువంటి ఒక వస్త్రమే అనుకోండి అక్కడ ఉంది దాని పైన స్ఫటికాన్ని ఉంచాము అయితే ఆ స్ఫటికంలో ఆ ఎరుపు వర్ణము భాషమానం అవుతుంది ఆ జపా పుష్పముతో స్ఫటికం యొక్క సంయోగం ఉన్నందువలన స్ఫటికం నందు ఆ రక్తము వర్ణము మనకు భాషమాన భాషతుంది ఏమని రక్త ఈ స్ఫటికం ఎర్రగా ఉంది అని మనకు భ్రాంతి అవుతుంది కానీ స్ఫటికం స్వచ్ఛంగా ఉంది అందులో ఎరుపు లేదు కానీ జపాకుమ సంయోగం చేత ఉన్నందువలన ఆ స్ఫటికంలో ఎరుపు వర్ణము భాషవానం అవుతుంది వియోగమైనప్పుడు భాషలదు ఒకవేళ ఆ జపాకుసుమం నుండి స్పటికాన్ని మనం వేరు చేసినట్లయితే ఆ స్ఫటికంలో ఆ ఎరుపు వర్ణము భాషించదు కనుక అది స్ఫటిక ధర్మము కాదు అందుకని ఆ ఎరుపు వర్ణము ఆ రక్తవర్ణము స్ఫటిక ధర్మం కాదు అది జపాకుసుమం యొక్క ధర్మం కానీ స్ఫటికం ఆరోపించి మనము చెప్తూ అందుకని ఆరోపితమై భ్రాంతి చేత ప్రతీతి అవుతుంది గాని వాస్తవం కాదు అట్లే అంటారు స్ఫటికర్మం అనట భ్రాంతి అట్లు అంతఃకరణ ధర్మములైనటువంటి కర్తృత్వ భోక్తృత్వంలో ఆత్మయందు తాళాత్మ సంబంధం చేత భాషను అంతఃకరణంలో సుఖము దుఃఖము కామము క్రోధము ధృతి అధృతి ఆ కామ సంకల్పో విచికిత్స శ్రద్ధ అశ్రద్ధ ధృతి అధృతి హరీహి భీహి ఇతర్వం మన ఏవాని బృహదారి ఉపనిషత్తు ఒకటి ఐదు మూడులో చెప్పిన ప్రకారంగా కర్తృత్వం గాని భోక్తృత్వం గాని సుఖిత్వం గాని ఏవేవి ధర్మాలు మనకు కనపడుతున్నాయో అవన్నీ కూడా అంతఃకరణ ధర్మాలే అయినా గానీ అంతఃకరణముతో చేతనం యొక్క తాజాత్మ్య సంబంధం అయినందు మనకు చేతనం నందే ఈ కర్తృత్వ భోగపతాలు ఉన్నాయి అన్నట్లుగా భ్రాంతి అవుతుంది దాని చేత జీవుడేమంటాడు అహం కర్త అహం భోక్తా అహం ఇదం కరిషే అశోక్త అహం నేను ఈ కర్మ ఏ యజ్ఞం చేస్తున్నాను ఆ యజ్ఞం యొక్క ఫలానికి భోక్తను నేనే అని ఈ విధంగా భ్రమ కర్మ చేసేటప్పుడు కూడా అక్కడ సంకల్పం చేయాలి కదా ఈ నిమిత్తం చేత ఈ ఫల అపేక్ష చేత స్థితి ఈ వారము ఈ నక్షత్రము ఈ రోజు లోపల నేను నా పత్ని సమేతుడనయ్యి ఈ కర్మ చేస్తున్నాను అహమిదం కరిషే అని సంకల్పం చేయాలి ఇప్పుడు అక్కడ కర్తృత్వ అభిమానం ఉంటే కర్మ చేస్తాడు కర్తతో అభిమానం లేకపోతే కర్మకు అధికారిగాడు కర్మ చేయాలంటే కర్తతో అభిమానం ఉండాలి అరే ఆ కర్మ ఎందుకు చేస్తున్నాడు ఫల అపేక్ష చేస్తే చేస్తున్నాడు ఆ ఫలాన్ని అనుభవించేవాడేవాడు ఒకడు కర్మ చేస్తే ఇంకోనికా ఫలం పోతుందా అట్ల ఏంటంటే కర్మ ఎవడు చేస్తాడు నేను చేస్తే ఆ కర్మఫలం వానికి పోతుంది కాబట్టి నాకేం లాభం కర్మ ఎవడు చేయడు కానీ అట్లా కాదు కర్మ ఎవడు చేస్తాడో కర్మఫలం కూడా వాడే అనుభవిస్తాడు ఇది శాస్త్ర నియమం ఉన్నది నా భక్తం క్షీయతే కర్మ కల్ప కోటి శతరపి ఎన్ని కోట్ల కల్పాలకైనా కానీ ఎవడు చేసుకున్నా కర్మఫలం వాడే అనుభవించి తీరాలి అవశ్యమేవో భక్తవ్యం కృత కర్మ శుభ శుభం అని విధంగా శాస్త్రం చెప్తుంది కాబట్టి ఆ కర్మ ఫలము తానే అనుభవిస్తాడు కాబట్టి నేనే భోక్తను అనేటువంటి భ్రాంతి కర్తను మరి భోక్తను అనేటువంటి ఈ కర్తృత్వ భోక్తృత్వ భ్రాంతి ఏదైతే ఉందో ఇది అంతఃకరణముతో చైతన్యం యొక్క తాదాత్మ సంబంధమైనందువల్ల భాషిస్తుంది కానీ ఎక్కడైతే అంతఃకరణముతో చైతన్యం తాదాత్మ అభిమానం లేదు తాదాత్మం అంటే అభేదం అంటే అభిమానం పెట్టుకోవడం అంతే అంతఃకరణంతో తాను అభిమానం పెట్టుకొని అదే నేను అని భావిస్తే ఆ అంతఃకరణము అంతఃకరణ ధర్మాలు తన ఎందు ఆరోపించుకొని నేను కర్తనో భక్తున్నాం అని కానీ ఎక్కడైతే అంతఃకరణం సుప్తమవుతుందో అంతఃకరణము లీనమైపోతుందో ఎక్కడ సుషుప్తి ఎందు అక్కడ అంతఃకరణము ఆత్మతో వియోగమైనప్పుడు ఆత్మయందు ఈ కర్తృత్వాదులో భాషలో సుశక్తి లోపల నేను కర్తను నేను భోగతను అనేటువంటి వ్యవహారం అవుతుందా లేదు ఎందుకు ఆత్మతో ఆ అంతఃకరణం యొక్క వియోగం అయింది ఎక్కడైతే తాదాత్మవుతుందో అక్కడ ప్రతీతి స్వప్న జాగ్రత్తల లోపల నేను కర్తను నేను భోగతాను అనేది సకల వ్యవహారాలు జరుగుతున్నాయి ప్రతీతి కానీ సుశూక్తులు అంతకరణం విలీనమైనప్పుడు ఏ ధర్మాలు కూడా కనపడడం లేదు అంటే ఏది ఉంటే ఏది ఉంటుందో ఇది అన్వయము ఏది లేకపోతే ఏది ఉండదు ఇది వ్యతిరేకం యత్సత్వే యత్సత్వం అన్వయభావే యదవ వ్యతిరేక మట్టి ఉంటే కుండ ఉంటుంది మట్టి లేకపోతే కుండ లేదు ఇది అన్వయ వ్యతిరేకం ఈ అన్వయ వ్యతిరేకం చేత కార్యకరణ భావం సిద్ధమవుతుంది మృత్తిక ఘటమునకు కారణమున్నది ఘటము మృత్తిక యొక్క కార్యమున్నది అని ఈ విధంగా అన్వయ వ్యతిరేకం చేత కార్యకరణ భావం సిద్ధమవుతుంది అట్లా అంతఃకరణ సత్వే కర్తృత్వాది అభిమాన సత్వం అంతఃకరణ అభావే కర్తృత్వాది అభిమాన అభావం ఈ విధంగా అన్వయ వ్యతిరేకం చేత అంటే ఎక్కడైతే అంతకరణం ఉంటుందో అంతకరణం ఉన్న చోట కర్తృత్వాదులు కనపడుతున్నాయి లేకపోతే కర్తృత్వాదులు లేవు అన్నప్పుడు ఈ కర్తృత్వ భక్తృత్వాలన్నీ కూడా అంతఃకరణ ధర్మాలే అని అన్వయ వ్యతిరేక యుక్తి చేత ఈ అంతఃకరణ ధర్మాల కర్తృత్వ భక్తృత్వాదులు మనకు భ్రాంతి చేత ఆత్మ ఎందు ప్రతీతి అవుతున్నాయి వాస్తవులు కావు సుసృప్తి ఎందు అంత క్షణం లేదు ఆత్మతో వినియోగమైంది అప్పుడు కర్తృత్వాదులు భాషించవు కావున అవి ఆత్మధర్మములు కావు ఆత్మ ధర్మములనుట భ్రాంతి ఈ రీతిగా స్ఫటిక పుష్ప దృష్టాంతే కర్తృత్వ భోక్తృత్వ భ్రాంతికి నివృత్తి అవుతున్నది అని ఈ విధంగా భేదభ్రాంతి కర్తృత్వ భోక్తృత్వ భ్రాంతి సంగ సంఘభ్రాంతి వికార భ్రాంతి బ్రహ్మభిన్న జగత్ సత్యత్వ భ్రాంతి ఐదు విధాల భ్రాంతులు ఉన్నాయి అందులో భేదభ్రాంతి ఏ విధంగా నివృత్తి అవుతుంది తెలుసుకోండి అట్లే కర్తృత్వ భక్తు భ్రాంతి ఏ విధంగా నివృత్తి అవుతుంది తెలుసుకోండి ఇక మిగతా ఇంకా మూడు భ్రాంతులు ఉన్నాయి వాటి నివృత్తి ఎలా అవుతుంది అది రేపు తెలుసుకుందాం హరి ఓం త్ ం సహనావతు సహనో భునస్సు సహ వీర్యం కరవాహై తేజస్వినధేతమస్సు మా విశావహై ఓ శా శా